వందే వేదాంత కర్పూర కర్పూరచామీకర కరండకం రామాను చూడామని మహర్నిషం భగవద్ రామానుజుల వారు యామన వన్లకి ఇచ్చిన మాట ప్రకారం బ్రహ్మసూత్రములకి వ్యాఖ్యానాన్ని రాయడమే కాకుండా ఇంకా ఎనిమిది గ్రంథాలని రచించారు లోకానికి ఉపకరిస్తూ శ్రీరంగంలోనే వేయించేసి ఉండేవారు కదా వీరు శ్రీరంగానికి వచ్చిన వారందరికీ దర్శనం ఇస్తూ ఉండేవారు అలా జరుగుతున్న రోజులలో ఒక నారాయణకి సంకల్పం కలిగింది ఇక్కడికి వచ్చేవారినే కాకుండా ఇంకా ఆయా దేశాల్లో ఉన్నవారందరినీ కూడా ఉజ్జీవింపచేయాలి అని దేశ ప్రజలందరినీ ఉజ్జీవింపచేసే కోరికతో ఆయన యాత్రలు ప్రారంభించారు శిష్యకోడితో కలిసి దేశ పర్యటనకి బయలుదేరారు ఆయన ఆయా ప్రాంతాల్లో తమని సేవించిన వారందరికీ కూడా తమకు ఎదురుపడిన వారందరికీ కూడా బ్రహ్మసూత్ర సారాన్ని ఉపనిషత్ సారాన్ని ఉపనిషత్ సిద్ధాంతాన్ని అందరికీ తెలియపరుస్తూ అందరినీ ముముక్షువులుగా మారుస్తూ ముముక్షువుల ప్రవర్తన ఎలా ఉండాలో తెలియపరుస్తూ ఆయన సంచారం ప్రారంభించారు దేశ పర్యటన ప్రారంభించారు శ్రీరంగం నుంచి దక్షిణంగా బయలుదేరారు మొదట ఆయా ప్రాంతాల వారిని అనుగ్రహిస్తూ ఆలయాలు సందర్శిస్తూ ఉద్ధరిస్తూ పూజాధిగముల విషయంలో తగిన సూచనలు ఆదేశాలు ఇస్తూ భగవంతుని ఎందు ప్రేమని కలిగి ఉంటే ఆ భగవంతుడు అందరియందు అంతర్యామిగా ఉన్నాడు కనుక అందరియందు ప్రేమ మొలకెత్తి లోకంలో పరస్పర హింసా ద్వేషములు లేకుండా ఉండగలరని ప్రబోధిస్తూ పడమటి సముద్ర తీరం ప్రయాణం చేసి ఉత్తర దేశమంతా పర్యటించి మళ్ళా కాశ్మీర్ వెళ్ళి సరస్వతీ భాండాగారానికి వెళ్ళి దేవి అనుగ్రహాన్ని పొంది తిరిగి వెనుకకు తిరిగి వస్తు తూర్పు తీరం గుండా పూరి జగన్నాథన్ చేరుకున్నారు పూరి జగన్నాథం అంటే ఒడిస్సాలో ఉంది ఈనాడు ఒడిస్సా అంటారు చూసారా అక్కడ భువనేశ్వరం దగ్గరే ఉన్నది సముద్ర తీర ప్రాంతం అన్నమాట ఆ పూరి జగన్నాథంలో ఆరాధనా విధానం వారు చూశారు మరికొంచెం శాస్త్రోక్తంగా జరిగితే బాగుడునని చెప్పి అనుకున్నారు రామానుజుల వారు అయితే అక్కడి పూజారులు మాత్రం సుముఖత ఏమీ చూపించలేదు సరేలే అనుకున్నారు జగన్నాథుల సంకల్పం ఎలా ఉంటే అలా ఉంటుందనుకున్నారు ఆ జగన్నాథుడు అనుమతితోటి మన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకుర్మం వేయించేశారు కూర్మ అంటే తాబేలు అని అర్థం రామానుజుల వారు విచ్చేసేసరికి కూర్మ రూపంలో పరమాత్మే ఉన్నాడని ఎరుగక పై డిప్ప మాత్రం వాళ్ళు చూసి అక్కడి ఏవేవో పూజలు చేస్తూ ఉండేవారు ఆనాటి కాలంలో రామానుజుల వారు ఆ విగ్రహాన్ని చూసి నిశ్చితంగా పరిశీలించి ఇదిగో తలా తోక కూడా ఉన్నాయండి ఇది కూర్మమే ఇంకొకటి కాదు మీరు అనుకుంటున్నటువంటి కాదు అని చెప్పి అది కూర్మా అవతారం అని నిర్ధారించి పునః సరి అయిన రీతిలో ఆరాధనలు జరిగేటట్టుగా ఏర్పాట్లు చేశారు అటు తర్వాత సింహాచలం విచ్చేశారు రామానుజుల వారు సింహాజనాథుని సేవించుకున్నారు కొంతకాలం ఉండిపోయినారు రామానుజుల వారు సింహాచలంలోనూ ఆ సమయంలో ఆనాటి కాలంలోనట తాండవ కృష్ణమాచార్యులు అనేవారు సింహాచలంలో ఉండేవారట గొప్ప భక్తులు తిరుపతిలో అన్నమాచార్యుల పేరు విన్నారు చూసారా అలాగనమాట సింహాచలంలో ఈ కృష్ణమయ్య అన్నమయ్య అక్కడ కృష్ణమయ్య ఇక్కడను ఈ కృష్ణమయ్యకి మంచి గాత్రం చాలా చక్కగా పాడుతూ ఉండేవారు ఆయన పాడుతూ ఉంటే సింహాదినాధుడు స్వయంగా నాట్యం చేసేవాట ఆడుతూ ఉండేవాట రామానుజుల వారిని ఆచార్యులుగా స్వీకరించమని సింహాదినాధుడు ఈ కృష్ణమయ్యకి ఆజ్ఞ ఇచ్చారు వెంటనే ఆయన కాస్త వీరి శ్రీపాదాలని ఆశ్రయించారు ఇప్పుడు మీరు సింహాచలం ఆలయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనానో ఆలయ బేడాలోనూ ఆళ్ళవార్ల సన్నిధికి ఎదురుగా బాగా ఎదురుగా ఆ చివరిని హంసమూల అని ఒకటి ఉంటుంది అడగండి ఎవరినైనా ఇక్కడ హంసమూలంటే ఎక్కడండి అని అక్కడే రామానుజుల వారు తరచుగా కూర్చునేవారట కూర్చొనే ఏదైనా ప్రవచనాలు కానీ లేదా మార్గదర్శనం కానీ చేస్తూ ఉండేవారట అక్కడ ఈనాడు ఒక రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహాన్ని స్ఫురింపచేసేటువంటి ఒక అర్చామూర్తి కూడా అక్కడ వేయించేపుజేసి ఉంచారు అని హంసమూల అని అంటారు సింహాచల నుంచి వివిధ ప్రదేశాలని చూస్తూ అహోబులను దర్శించారు అటు తర్వాత తిరుమల చేరుకున్నారు శ్రీమన్నారాయణుడే కదా వెంకటేశ్వరస్వామిగా కూడా అవతరించినది అపార కరుణాస్వరూపుడు ఆ వెంకటేశ్వరస్వామి ఆశ్రిత వాత్సల్యం ఇంత అంతా కాదు ఆశ్రిత వాత్సల్యం అంటే తనని ఆశ్రయించిన వారు ఏదడుగితే అది చేసేయటమే అంతే అయ్యో ఇది తగునా తగదా అని ఆలోచించడానికి అంతటి ఆశ్రిత వాత్సల్యం వెంకటేశ్వర స్వామి వారికి ఓ ఓసారి తొండమాన్ చక్రవర్తి శత్రురాజులను ఎదుర్కోవడానికి తగినటువంటి శక్తి తనకి లేక వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే సరేలేవయ్యా అని చెప్పి తన శంఖ చక్రాలని కాస్త తొండమాన్ చక్రవర్తికి ఇచ్చేశాడు ఆయన ఆ వెంకటేశ్వరస్వామి అంతటి ఆశ్రద వాత్సల్యం ఆయుధాలని కృతజ్ఞత ఆరాధిస్తూ తన దగ్గరే ఉంచేసుకున్నాడు ఆ తొండమాండు దాంతో ఆలయంలో శంఖ చక్రాలు లేని వెంకటేశ్వర స్వామిని చూశారు అందరూను క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ వెనకటి కథ మాసిపోవడం సహజమే కదా అంచేత ఆ వెంకటేశ్వర స్వామికి శంఖచక్రాలు శంఖచక్రాలు ఉంటే విష్ణువు విష్ణుమూర్తి నారాయణుడు అని అవి లేకపోతే వేరే దేవతలు అన్ని లోకంలో ఒక ఒక ప్రసిద్ధి ఉంది కదా అనిచేత తరాలు మానేసరి మారేసరికల్లా ఆ తొండమాన దగ్గర ఉండిపోయినాయి ఆ శంఖచక్రాలు తరాలు మారిపోయినాయి అంతేతా శంఖచక్రాలు లేకుండా వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నారు ఏవేవో అపోహలు పడిపోయినారు వేరే వేరే విధాలైన అర్చనలన్నీ ప్రారంభించారు సరిగ్గా రామానుజుల వారు ఆ తిరుమలకి ఈ దేశ పర్యటనలో చేరుకునే సమయానికి పరిస్థితి అది శంఖచక్రాలు లేని వెంకటేశ్వర స్వామి ఏవేవో ఆటదిడ్డమైనటువంటి అర్చనలు ఆరాధనలోను చాలా బాధపడిపోయినారు వారందరినీ పిలిపించారు యార్థాన్ని నిరూపించారు ఈయన శ్రీమన్నారాయణుడే శ్రీమన్నారాయణుడే వెంకటేశ్వరుడు ఇంకెవరూ కాదు అని చెప్పి స్థిరపరిచి శంఖచక్రములని ఆయనకి ఏర్పాటు చేసి ఎప్పుడైతే శంఖ చక్రములని ఏర్పాటు చేసి అందరికీ కూడా ఈయన ఫలానా అని చెప్పి స్పష్టపరిచేడో దాంతో వెంకటేశ్వర స్వామి వారికి చాలా సంతోషం కలిగింది ఏమండి మీరు మాకు శంఖ చక్రాలను ఇచ్చారు కదా మరి లోకంలో శంఖ చక్రాల ముద్రల్నిస్తే వాళ్ళు గురువుగారు అవుతారు కదా అంచేత మీరు మా గురువుగారు లాంటివారండి అని సత్కరించారు రామానుజుల వారిని మీరు నాకన్నా ఎత్తుగా కూర్చోవాలి మీరు నా గురువుగారు కదా అని అన్నారు కావాలంటే ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి వెంకటేశ్వర స్వామి వారు ఏం చేసినటువంటి గర్భగృహానికి ఇంచుమించుగా కొంచెం హుండీ పక్క నుంచి వచ్చిన తర్వాత ఒక ఎత్తరుగుల ఆలయాలు సన్నిధులు ఒకటో రెండో ఉంటాయి అక్కడ రామానుజుల వారు ఉంటారు అక్కడ రాసి ఉంటుంది రామానుజుల వారి సన్నిధినించి మించు హుండి ఎదురుగా అనుకోండి హుండి ఎదురుగా కొంచెం పక్కకనమాట అక్కడ ఎత్తరుగుల మీద ఇంకో పక్కన యోగ ఉంటారు ఈ పక్కన రామానుజుల ఉంటారు చూడగానే మనకి తెలిసిపోతుంది రామానుజుల ఎత్తుగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి వారు దిగువనున్నారు అని ఎందుకుట ఆ వెంకటేశ్వర స్వామి వారికి సంతోషం కలిగింది నాకు శంఖచక్రాలు వేసే రీనా అని వేయడం అంటే వెయ్యడం కాదు నాకు ఏర్పాటు చేశారు ఆ తొండమాన్ చక్రవర్తి దగ్గరకు నేను విడిచిపెట్టేసినవి అని అందుచేతనే రామానుజుల వారు చాలా దివ్య దేశాలలో చాలా స్థలాలలో చేతులు జోడించి అంజలి ముద్ర నమస్కారంతో ఉన్నటువంటి వారు ఇక్కడ అలా ఉండరు ఇక్కడ జ్ఞాన ముద్రతో వేయించేసి ఉంటారు ఇలాగ ఆ జ్ఞానాన్ని తెలియపరుస్తున్నట్టుగా వేయించేసి ఉంటారు హుండీకి ఎదురుగా ఉండే ఎత్తరుగుల సన్నిధిలో అన్నమాట అటు తర్వాత అక్కడ ఆ తిరుమల కొండ మీద అసలు ఆలయ విధానాలు ఎలా ఉండాలి అర్చనలు ఎలా జరగాలి అని అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం అన్నీ ఏర్పాటు చేశారు వారు అటు తర్వాత తిరుపతి వేయించేశారు తిరుపతిలో గోవిందరాజుల విగ్రహం అప్పట్లో అక్కడ ఉండేది కాదు ఇప్పుడు మనం గోవిందరాజుల సన్నిధిని వెళుతూ ఉంటాను చూసారా అక్కడ అదేమో రాయవెల్లూరులో ఏమిటి ఏం చెబుతాం మన హిందూ ధర్మం మీద హిందూ సంస్కృతి మీద ఆలయాల మీద ఇలాంటి అలాంటి అపచారాలు జరిగాయా విదేశీయుల వలన విదేశీ మతముల వలన అందుచేత వీరు అక్కడికి ఆ వేయించేసే సమయానికి ఆ గోవిందరాజుల విగ్రహం కాస్త రాయవెల్లూరులో ఉండేది చాలా దయనీయమైన స్థితిలో ఉండేది అప్పుడు తిల్ల అనే ఒక స్త్రీ ఆవిడ ద్వారా ఆ రాజుగారి దగ్గర నుంచి రాయవెల్లూరు రాజుగారి దగ్గర విగ్రహాన్ని తెప్పించి ఇక్కడ ప్రత్యే చేశారు ఆ తెల్ల అనే స్త్రీ వలన వచ్చింది గోవిందరాజుల పేరు తెల్ల గోవిందరాజులు అంటారు అక్కడ బోర్డు ఉంటుంది చూడండి మీరు ఈసారి వెళ్ళినప్పుడు అంతలో తిరుపతిలోనూ తిరుమలలోనూ కూడా ఆరాధనా విధానాలను కట్టడి చేసి నియమాలు పాటించడానికి తగిన అధికారులందరినీ నియమించారు ఇలా ఇంక క్రమంగా మిగిలిన ప్రాంతాలన్నీ పర్యటిస్తూ పర్యటిస్తూ శ్రీరంగం చేరుకున్నారు తిరిగి రామానుజుల వారు యథాప్రకారంగా మఠ నిర్వహణ నడుస్తోంది శిష్యులను అనుగ్రహిస్తున్నారు కాలం గడుస్తోంది ఆనందంగా ఇంతలో ఈ కురతాళ్ళవాన్ ఉన్నారు కదా చెప్పి ఎవరైతే వీరికి గ్రంథం కూడా ఏక సంతాగ్రహం ఇవ్వడం గ్రహించి పెట్టి బ్రహ్మసూత్ర భాష్యానికి సహకరించారు వారికి ఇద్దరు కుమారులు కలిగారు ఎప్పుడైతే ఇద్దరు కుమారులు కలిగారో వారిద్దరికీ పరాశర భట్టరు వ్యాసభట్టరు అని పేర్లు పెట్టారు ఎవరు రామానుజుల ఎందుచేత ఆయన యామున మునల దగ్గర వాగ్దానం చేశారు మీరు ఫలాని పేర్లు పెట్టాలి అని చెప్పేసి వారి తలకు వేళ్ళు ఉండిపోతే బ్రహ్మసూత్ర వ్యాఖ్యానంతో పాటుగా ఫలాని వారికి యోగ్యులైనటువంటి వారికి వ్యాసుల వారు పరాశురవారు పేర్లు పెడతామని చెప్పి ఆ విధంగా వీరిద్దరికి కూడా పరాశర భట్టరు వ్యాసభటరు అని పేర్లు పెట్టి మహాపండితులుగా వీరిని తీర్చిదిద్దడానికి శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు రామానుజుల వారు ఆ పిల్లలిద్దరికీ ఇలాగా యామునమునలకి వాగ్దానం చేసిన వాటిని క్రమంగా తీర్చుకున్నారు అవతల దివ్య ప్రబంధాన్ని అందరికీ ప్రచారం చేయడం అనేది ఎలా నడుస్తూనే ఉన్నది దానితో పాటుగానే ఈ పేర్లు పెట్టడంతో ఇంచుమించుగా ఆ వాగ్దానాలు కాస్త తీరిపోతున్నాయి ఇలా ఉండగా ధనుర్దాసు అని ఒక మల్లయుద్ధ నిపుణుడు అంటే మల్లయుద్ధం అంటే తెలుసు కదా ఈనాడు కుస్తీ పట్లు పడుతూ ఉంటారు వాళ్ళు అన్నమాట ఒక ఆయన ఉండేవాడు మంచి అందంగా ఉండేవాడు మల్ల యుద్ధంలో మంచి ఆరితేరి ఉండేవాడు ఒక ఆయన ఆ శ్రీరంగం ప్రాంతంలో ఉండేవాడు శ్రీరంగం సరిగ్గా శ్రీరంగంలో కాదు శ్రీరంగానికి చుట్టుపక్కల అన్నమాట ఆయన భార్య పేరు హేమ అంబ చాలా అందమైందట ఆవిడ అందమంతా కూడా ఆవిడ నేత్రాల్లోనే ఉన్నదట అంత అందమైంది అందమైన నేత్రములు కలిగినటువంటిది ఈ ధనుర్దాశికి ఆవిడ నేత్రాలంటే చాలా ప్రీతి అలాంటి నేత్ర సౌందర్యం ఇంక ఎక్కడా లేదని చెప్పి ఆ ధనుర్దాసు నమ్మకం అన్నమాట ఎంత చూసినా తనివి తీరదాయనకి ఆ నేత్రాల విషయంలోనూ ఓనాడు శ్రీరంగడి శ్రీరంగంలో రంగడి ఆలయానికి దంపతులు ఇద్దరు కలిసి వస్తున్నారు ఎండ బాగా ఎక్కువగా ఉంది ఆమె నేత్రములు వాడిపోతాయేమో వాడిపోతే సౌందర్యం కాస్త తగ్గిపోతుందేమో అనే భయంతో ధనుర్దాసు ఓ గొడుగు పట్టుకొని ఆమె నేత్రాలకి ఎండ తగలకుండా ఆవిడికి ఎదురుగా వెనక వెనక్కి నడుస్తూ వెళుతున్నాడు ఆశ్రీరంగపు రాచబాటలోను ఎవరైనా నవ్విపోతారేమో అని కూడా ఆయనకు అనిపించలేదు కారణమేమిటి తనకి ప్రియమైన నేత్రాలను ఎలా చూస్తూ ముచ్చటపడిపోతూ ఉండడమే తప్పితే వేరే ఝాసే లేకపోయే దారినిపోయేవారందరూ కూడా ఆ వింతను చూసి ముక్కును వేలు వేసుకున్నారట మరి ఇంతటి భార్యా వ్యామోహమా అనుకుంటున్నారట తెలియనేలేదు ధనుర్దాసుకి సరిగ్గా అదే సమయానికి రామానుజల వారు శిష్య బృందంతో శ్రీరంగ రంగే ఆలయానికి వస్తున్నారు వారికి వింత కనిపించింది ఎవరైనా ఎందుకలా వెనుక వెనుకకి నడుస్తున్నాడు అని కుతూహలంగా శిష్య బృందాన్ని అడిగారు వాళ్ళు వెళ్ళి వివరాలు కనుక్కో వచ్చాయి చెప్పారు చాలా భార్యా వ్యామోహం అండి ఆయనది అని శిష్యులందరూ రామాంజలి వారికి చెబితే రామాంజలి వారు నవ్వారు మీకు తెలియలేదయ్యా ఆయనకి ఉన్నది భార్యా కాదు సౌందర్య అన్నారు చూసారా ఈ రెండింటి మధ్య ఉండే తేడాన్ని పట్టుకోవడం ఎంత కష్టమోనూ భార్యా వేరు सौंदर्य व्यामोहम वेर अंत अगवराजल वारी मस्तिष्क एदो आलोचन मिदलीट आने आलय कार्यक्रम चूसे मठा ति वेस मठन चरक धनुदास कबुरी चार धनुर्दास आश्चर्यपोना सन्यासी तो नाकेम पन लेदे ने भार्य नेत्र सौंदर्य इंतकदा అనుకున్నాడు నేను ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడు మొదట అయినా లోక ప్రసిద్ధులు పోనీలే మర్యాదగా ఓ మరి వెళ్ళి వచ్చేసే సరిపోతుంది అనుకున్నాడు బయలుదేరాడిని ధనుర్దాసు ఆప్యాయంగా ధనుర్దాసుని పలకరించారు యోగక్షేమాలు విచారించారు పంపేశారు రామానుజుల ఎందుకు పిలిచారో తెలియలేదు ధనుర్దాసుకి ఎందుకు వెళ్ళిపోమన్నారో తెలియలేదు కానీ రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహం అయితేనేమి ఆయన ప్రేమ అయితేనేమి అభిమానమైతేనేమి ధనుర్దాసుని పరవశింప చేసేసాయి ఓ రెండు రోజులు పోయేసరికల్లా మళ్ళీ ఒక్కమారు వెళ్ళి రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి వారిని సేవించాలని కోరిక కలిగింది మళ్ళీ మఠానికి వెళ్ళాడు ఇలా తరచుగా మఠానికి వెళుతున్న సందర్భంలో ఒకసారి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ధనుర్దాసు రామానుజుల వారితో తన భార్య నేత్ర సౌందర్యం ఎంతగా ఉంటుందో విస్తారంగా వర్ణించారు రామాంజుల వారితో ఆ మాటలు విన్నారు రామాంజుల వారు ఆయనకి కానీ నవ్వలేదు ఈయన చిన్నపోతాడు కదా అని ఏమన్నారంటే రామాంజలివారు ఆ మాట విని ధనుర్దాస్తోటి అంతకన్నా అందమైన నేత్రాలు ఉన్నాయి అన్నారు అబిబే మా ఆవిడ నేత్రాలకన్నా అందమైన నేత్రాలు ఉంటాయంటే నేను నమ్మనండి అన్నాడు ధనుర్దాసు చూపిస్తానన్నారు ఈయన సరే చూద్దాం పదండి అన్నాడు ఆయన మరునాడు ధనుర్దాస్తో కలిసి శ్రీరంగం ఆలయానికి వెళ్ళారు అంటే రామానుజుల వారు ధనుర్దాసు వెళ్ళారు ఈయన ఏం చేశారు రామానుజుల వారు రంగనాథు ఎదురుగా నిలబడమన్నారు నిలబడ్డాడు ఆయన రంగడతీర్థం ఏమనమన్నారు అర్చకుల్ని అర్చకులు ఇచ్చారు ఆ తీర్థంతో ఈ ధనుర్దాసు నేత్రాలని స్వయంగా తుడిచేరు రామానుజుల వారు చూడు రంగడి నేత్ర సౌందర్యం అన్నారు ఒక్కసారి ధనుర్దాసు కళ్ళు తెరిచి అక్కడ అర్చామూర్తిగా వేయించేసి ఉన్న పరమాత్మ దివ్యమైనటువంటి నేత్రాల సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయినారు పరవశులైపోయినారు రామానుజుల వారి శ్రీపాదాలని ఆశ్రయించిన తన జన్మ ధన్యమైపోయింది అనుకున్నాడు వెంటనే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఇక నా జన్మంతా మీకే అంకితమండి అని వినిపించాడు అంచేత ఆయనలో ఉండే సౌందర్య వ్యామోహాన్ని భగవంతుడి వైపు ఎలా తిప్పారో చూడండి రామానుజుల వారు అతని భార్య కూడా అతని మార్గంలోనే రామానుజుల వారిని ఆశ్రయించింది ఆదర్శ దంపతులుగానే కాకుండా ఆదర్శవంతమైన శిష్యులుగా కూడా లోకం శ్లాఘించింది ఆయన వారిద్దరినీ కూడాను ధనుర్దాస పుట్టిన కులం తక్కువ కులమని ఆనాటి సమాజంలో అందరూ అభిప్రాయపడేవారు రామానుజుల వారు కులాన్ని ఏమాత్రమూ లెక్క చేయలేదు ఆయన ప్రవర్తనని స్వత్సభ స్వస్వభావాన్ని మాత్రమే గ్రహించేవారు అతనితో చాలా సన్నిహితంగా ప్రవర్తించేవారు అది కొంచెం మిగిలినటువంటి వారికి అంత నచ్చేది కాదు ఇదేమిటి ఈ తక్కువ కులం వాడితో ఇంత సన్నిహితంగా ఉన్నారేమిటి అని అనుకునేవారు నిజానికి ఈయన కులం ఆటే ఆలోచించలేదు ప్రవర్తననే చూసారు వీరు దాశరథి ఉన్నారు కదా మొదటి నుంచి ఆశ్రయించి ఉన్నటువంటి వారు రామాంజుల వారిని కూరేసులతో పాటుగాను ఆ దాశరథి చాలా ఉన్నత కులంలో పుట్టినవారు అని ఆనాడు సమాజం అభిప్రాయపడేది రామానుజుల వారు మాత్రం ఆయన అనుష్ఠానంలో ఈయనకి నచ్చనివి కొన్ని ఉండేవి మదత్రయం అని అంటారు మీకు ఎప్పుడైనా విన్నారో లేదో మదత్రయం అంటే మదం మదం అంటే గర్వం అని కదూ అంటే ధనమదం ఒకటి విద్యామతం ఒకటి అభిజన ఒకటి మూడు మతాలు ఉంటాయి ఎవరికైనా సరేను మనకి ఉంటాయి ఉంటాయో లేదో అని అనుమానం అక్కర్లేదు ఖచ్చితంగా ఉంటాయి ధనమదం అంటే ఏడో తెలుసా నేను ధనవంతుడిని అనే ఒక గర్వం విద్యామదం అంటే ఏడో తెలుసా నేను విద్యావంతుడిని అనే గర్వం అభిజనమద అంటే ఏడో తెలుసా నేను గొప్ప కులంలో పుట్టాను అని ఒక గర్వం ఈ మూడు గర్వాలని విడిచిపెట్టించే సమయం కోసం ఎదురు చూస్తున్నారు రామానుజుల వారు ఈలోగా అంటే ఈ ఈ ఈ ప్రాసెస్లో అన్నమాట అంటే ఈ ఎలాగైనా సరే మదత్రం ఈయనకి తొలగించాలనేటువంటి అభిప్రాయంతో ఈయనుండి ఏం చేసేవారు తమ నిత్యానుష్ఠానంలో ఎప్పుడైనా శరీరానికి దాసరి తీ తగిలితే చాలు స్నానం చేసేవారు ఆయన రామాంజుల తన స్నానం చేసిన తర్వాత ధనుర్వాసుని స్పృశించడానికి ఏమాత్రం వెనుక తీసేవారు కాదు ఎదుతల చమత్కారంగా విశేషంగా అందరూ ఆశ్చర్యపోయినారు శిష్యులందరూ గుసగుసలు పోవడం ప్రారంభించారు అంతే కదా మరి నీచ కులంలో పుట్టిన వాడిని తాకితే స్నానం చేయాలనేది ఆనాటి సమాజంలో అందరూ పాటిస్తూ ఉండే పాటిస్తూ ఉంటే రామానుజుల వారు ఆచరించడం చాలా ఆశ్చర్యంగా ఉండదు అందరికీ రామానుజుల వారిలో విప్లవాత్మక ధోరణి సమాజాన్ని సరిదిద్దడానికి స్వయంగా ఆచరించే విధానము ఎన్నడో పదకొండవ శతాబ్దిలో ఉండడం ఈనాటి ఇరవై ఒకటో శతాబ్దం వారికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈనాడు కదా మనం ఆ సంస్కరణలు జరిగేయి ఈ సంస్కరణలు జరిగేయి సమాజాన్ని వీరుద్ధరించారు వారు అని చెప్పి గొప్పలు పోతున్నాం మనం అబ్బే రామానుజుల వారు పదకొండవ శతాబ్దిలో ఇటువంటి విప్లవాత్మకమైన ధోరణితో ఉండేవారు ఒక వ్యక్తికి తాను భగవంతుణ్ణి సేవిస్తున్నాడా లేదా సత్ప్రవర్తన కలిగి ఉన్నాడా లేదా అన్నదే ఒక హోదాని కలుగ చేస్తుంది తప్ప తాను పుట్టినటువంటి కులము కాదు అని ఆనాడు ఆయన ఉపన్యసించడమే కాదు స్వయంగా అనుష్ఠానం చేసి చూపించారు ధనుర్దాసు విషయంలో ఈనాడందరూ గొప్పలు కొట్టుకుంటారు కానీ మేము ఉద్ధరించామంటే మేము ఉద్ధరించామని ఆనాటిదన్న మాట అసలైన ఆ విత్తు పడింది ఇటువంటి ఆలోచనకి అందరు వ్యక్తులు సమానమే అని అంటారు ఇక్కడ వ్యక్తుల సమానత్వాన్ని దేంతో కొలుస్తారు వ్యక్తులు సమానమే అయితే కొంతమంది జైలుకెందుకు వెళుతున్నారు కొంతమంది బయట ఎందుకు ఉంటున్నారు ఇక్కడ వ్యక్తుల సమానత్వం కాదు ప్రవర్తన జాగ్రత్త సత్ప్రవర్తన ఉన్నదా లేదా సరి అయిన మార్గంలో నడుస్తున్నాడా లేదా అన్నది నియామకం వాడు ఏ వంశంలో పుట్టాడు లేదా ఏ కులంలో పుట్టాడు అన్నదంతో సంబంధమే లేదు అంటే సత్ప్రవర్తన కలిగి ఉన్న ఆనాడు రామానుజుల వారు అంత సన్నిహితంగా ఉంచుకున్నారు ఒక వ్యక్తి నడవడికకి అనుష్ఠాన జ్ఞానానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతని ఆ వ్యక్తి పుట్టిన కులానికి ఇవ్వవలసిన అవసరం లేదు అని రామాంజల వారి దృఢ అభిప్రాయం అన్నమాట వారు కాకపోతే ఇంకొకరా అవుతారు సమాజాన్ని ఉద్ధరించేవారు నాదములకి నాలి ప్రబంధాన్ని అనుగ్రహించేరే పరాంకుశులని ఆళ్వార్లని చెప్పుకున్న వారి అభిప్రాయము ఇదే ఆచార్య హృదయం ఒక గ్రంథం ఉన్నది ఎప్పుడైనా అవకాశం అయితే చూడండి ఆచార్య హృదయము అని అందులో ఈ విషయం స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా ఆ కాలానికి అది విచిత్రమే ఈనాటికి మన ఈనాడు పెద్ద విశేషంగా అనిపించకపోవచ్చు కానీ కాలమాన పరిస్థితులనుసరించి ఆనాటికి అది విచిత్రమే అయితే రామానుజుల వారు తన శిష్యుల్లో అపోహల్ని ఆయన అలా వదిలేదు తొలగించాలని నిర్ణయం చేసుకున్నారు ధనుదాసు అతని భార్య కూడా ఎంతటి త్రికరణ శుద్ధితో ప్రవర్తిస్తున్నారో అందరికీ తెలియపరచాలనుకున్నారు అంతేకాదు ఒకరిని మించిన ఔదార్యం ఇంకొకరిది అని చెప్పి రుజువు చేయాలనుకున్నారు తన శిష్యుల చేతే వారింట దొంగతనం చేయించి ఆ దంపతులు కలత చెందకపోవడాన్ని నిరూపించి శిష్యులందరికీ కూడా కనువిప్పు కలిగించారు ఇదయ్యా పద్ధతి ఇలా ఉండాలి మనం పుట్టిన కులం కాదు మన ప్రవర్తన ముఖ్యం అని అనుగ్రహించారు వారు అలాగే ఈ మదత్రయం ఉన్నటువంటి దాశరథిని మహాపూర్ణుల వియ్యంకుల ఇంటికి ఓ సేవకుడిగా పంపించి వారి చేత సేవలు చేయించి వారిలో ఉండేటువంటి ధనమదము విద్యామదము అలాగే అభిజనమదము అనే మూడింటిని తొలగించారు ఇలా రామానుజుల వారు తనని ఆశ్రయించిన వారిని అందరినీ దిద్దుబాటు తన అనుష్ఠానాన్ని చూపించి కొందరిని తన ఉపదేశం చేత మరికొందరిని శిక్షణ ఇచ్చే మరికొందరిని సత్పురుషులు ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దేవారు అన్నమాట అలాంటి భగవద్ రామాజుల వారి సిద్ధాంతం పేరు విశిష్టాద్వైతము అని అంటారు అద్వైతం అంటే అందరికీ తెలిసిందే అద్వైతం అంటే రెండు లేకపోవడం అని అర్థం రెండు లేకపోతే అద్వైతము అంటారు వీరి సిద్ధాంతము విశిష్టాద్వైతము ఏమైనా అర్థమైందా అయి ఉండదు చెప్తాను చూడండి సృష్టికి ముందు పరమాత్మ ఉన్నాడు కదా సృష్టి జరిగిన తర్వాత పరమాత్మ ఉన్నాడు కదా ఆ పరమాత్మ ఈ పరమాత్మ ఒకడే సృష్టి స్థితి సంహారములు చేసేవాడు ఆ పరమాత్మే సృష్టి చేశాడు చేసిన తర్వాత అందులో ప్రవేశించాడు ఇదిలా ఉంచండి ఆపిల్ పండు ఉందనుకోండి యాపిల్ పండుగ రంగు రుచి ఉంటాయి కదా కానీ ఆ రంగుని రుచిని యాపిల్ పండు నుంచి వేరుచేసి చూపించగలమా చూపించలేం అలాగే మొత్తం ఈ విశ్వంలో ఉన్నవి మూడు పరమాత్మ ఆత్మలు అచేతనము ప్రకృతి అన్నమాట ఆపిల్ పండుగని పరమాత్మ అనుకోండి ఈ చేతన అచేతనములు రెండు దాన్ని రంగు రుచి లాంటివి ఆయన నుంచి విడతీసి చూడ్డానికి సాధ్యం కాదు పరమాత్మ నుంచి విడతీసి చూడడానికి ఆత్మని సాధ్యము కాదు ప్రకృతిని సాధ్యం కాదు ప్రళయ సమయంలో పరమాత్మలో ఇమిడి ఉంటాయి ఈ చేతనాచేతనములు సృష్టి సమయంలో చేతనాచేతనముల్లో ఇమిడి ఉంటాడు పరమాత్మ అది తేడా అన్నమాట అందుచేత ఎల్లప్పుడు పరమాత్మ చేతనాచేతములతో కూడి ఉంటాడు అనే సిద్ధాంతం కనుక దీనిని విశిష్టాద్వైతము అని అంటారు విశిష్టము అని అంటే కూడి ఉండుట అని అర్థం ఆ పరమాత్మనే నారాయణుడు అంటారు ఆయన మొదటి అవతారం విష్ణువు చెప్పేసుకున్నాం ఇదంతా చదువు విష్ణువన్నా నారాయణుడన్నా ఒకటే నారాయణుడంటే పదానికి అర్థం చేతనాచేతనములకి నారములకి ఆధారమైనవాడు అని విష్ణువు అంటే అర్థం అంతటా వ్యాపించి ఉన్నవాడు అని ఇదివరకు చెప్పుకున్నాం మనం విదేహ దేశానికి చెందిన వారిని వైదేహులు అని ఎలా అలాగే విష్ణువుకి సంబంధించిన వారిని వైష్ణవులు అని అంటారు ఇంకొక ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం మనం విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉండేవాడు కనుక ఆయనకి సంబంధించని వారు ఎవరు ఉండరు అని చేత లోకంలో అందరూ వైష్ణవులే సరిగ్గా ఆలోచిస్తే అని చెప్పుకున్నాం అయితే ఈ వేదాంత రహస్యాన్ని ఎరుగినటువంటి వారు కొందరు ఏం చేస్తారు ఇవి ఇదిని పాటించరు కానీ ఎరిగిన వారు ఏం చేస్తారు తత్సంబంధితమైనటువంటి వేషభాషలతో ఉంటారు కనుక అలాంటి వేషభాషలతో ఉన్నవారినే వైష్ణవులనడం పరిపాటి అయిపోయింది ఈ మాటని చెప్పుకున్నాం మనం ఇదివరకు రామాంజుల వారి సిద్ధాంతంలో స్ట్రైకింగ్గా అంటే విశేషంగా కనిపించేది ఇంకోటి ఏమిటో తెలుసా లక్ష్మీదేవితో కూడి ఉన్న నారాయణునే ఆశ్రయిస్తారు నారాయణని విడిచి లక్ష్మిని కానీ లక్ష్మిని విడిచి నారాయణుని కానీ ఆశ్రయించరు అందుచేతనే ఈ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని రామానుజుల వారి మార్గాన్ని సంప్రదాయాన్ని శ్రీ సంప్రదాయము అని అంటారు శ్రీ సంప్రదాయము లక్ష్మీదేవి పురుషకారంతో నారాయణ్ణి ఆశ్రయించే సంప్రదాయము అనుచేతనే ఈ వైష్ణవుల్ని శ్రీ వైష్ణవులు అని కూడా అంటారు అయితే ఇలాంటి వైష్ణవుల ప్రవర్తన ఎలా ఉండాలండి ఓ మారు వారిని మఠంలో ప్రశ్నించారట అందరూ కూర్చొని ఇష్టాగోష్ఠం దొరుకుతూ ఉంటుంది కదా ఆ ఇష్టాగోష్ఠలో అడిగారట ఏమండి వైష్ణవుల ప్రవర్తన ఎలా ఉండాలండి అని అంటే గుర్రంలా ఉండాలి అన్నారట వారు వీళ్ళు తెల్లబోయినారు గుర్రంలా ఉండడం ఏమిటి అని అంటే వారు చెప్పారు వివరించారు గుర్రం ఎలా అయితే తాను చూసే దారినే తలుస్తూ పరిగెడుతుందో అలాగే లక్ష్య సిద్ధి కోసం ఏకాగ్రతతో ఉండాలి అని వివరించారు చాలా బాగుందన్నారు విన్న వారందరూను ఇంకా ఎలా ఉండాలండి వైష్ణవుడు అంటే ఒక కొంగలా ఉండాలండి అన్నారట కొంగ అంటున్నారు ఏమిటనుకున్నారు వీళ్ళందరూను కొంగ ఎలాగైతే తన దగ్గరికి వచ్చిన చిన్న చేపల్ని విడిచిపెట్టి పెద్ద చేప కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలాగే చిన్న చిన్న ఫలాలని కోసం చూడకుండా కేవలం మోక్షం కోసమే ప్రయత్నించాలి వైష్ణవుడనేవాడు అని వివరించారు రామాంజుల మళ్ళీ అడిగారు రింకా ఎలా ఉండాలండి అని వీరందరూ కోడిలో ఉండాలన్నారట మళ్ళా తెల్లబోయినారు వీరు అప్పుడు వారు వివరించారు కోడి ఎలాగైతే తన కాళ్ళ దగ్గర ఉండే చెత్తనంతటిని అటు ఇటు చిమ్మేసి తనకి కావలసిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుందో అలా అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా సారభూతమైన శాస్త్రాన్ని మాత్రమే ఆశ్రయించాలి ఉపదేశించారు వారికి दुरभिमान उड़ी भगवंत अंतर्याम का अंदर अच्छे उटाड़े कनक आये ने प्रेम जगत्तंत प्रेम इवी श्रीवैष्णव लक्षण दाशरथि कुमार राजुवारी विग्रहा प्रतिष्ठ च संकल्प एक्चेद रामस्थलम श्रीपेबूदूर कदा అక్కడ వీరి విగ్రహాన్ని ఒకదాన్ని ప్రతిష్ట చెయ్యాలని ఎందుకంటే అందరికీ తెలిసిపోతోంది స్పష్టంగా మహానుభావులైనటువంటి వారు వీరు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఇంతమందిని వేలాది మందిని సరియైన మార్గంలోకి తెప్పినటువంటి మహానుభావులు అని చెప్పి వారికి శ్రీ పెరంబూదూరులో ఒక చక్కని ఆలయం కట్టించారు రామాంజుల వారి విగ్రహాన్ని సిద్ధం చేశారు ఈ శ్రీపెరంబూదూరుకి శ్రీరంగం కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉంటుంది అక్కడ ఉన్నారు రామానుజుల వారు శ్రీరంగంలో ఇక్కడ శ్రీపెరంబుదూరులో విగ్రహ ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత నేత్రోన్మీలనము అనే ఒక కార్యక్రమం ఉంటుంది చిన్న సుత్తి ఉలి పట్టుకొని విగ్రహ నేత్రాలని చెక్కుతారు అన్నమాట ఆఖరి నిమిషంలో చెక్కుతారు అంటే నేత్రాలని తెరుస్తారు నేత్ర ఉన్మీలనం అంటారు సరిగ్గా ఇక్కడ శ్రీ పెరంబుదూరులో వీరు సుత్తి ఉలి పట్టుకొని తెరుస్తూ ఉంటే అక్కడ శ్రీరంగంలో రామానుజుల వారు గోష్ఠిలో కూర్చో ఉన్నారట సరిగ్గా ఆ సమయంలో వారి నేత్రములలో ఆ జాడలు స్పష్టంగా కనిపించాయిట రామానుజుల నేత్రములు ఎర్రటి చార మరి రక్తం వస్తుంది కదా సుత్తితో కొడితేనో ఉలితో కొడితేనో దాంతో ఎర్రని చార కనిపించేసరికి గోష్టి అంతా కూడా కంగారు పడిపోయినారట అయ్యో ఇదేమిటి ఇదేమిటి దేవరవారి నేత్రముల నుంచి ఈ ఎరుపు రంగు ద్రవం వస్తున్నదేమిటి అని అంటే రామానుజుల చల్లగా నవ్వుతూ అక్కడ నా విగ్రహానికి నేత్రములమీళ్ళడం జరుగుతోంది అన్నారట అందరూ ఆశ్చర్యపోయినారు అట శ్రీపెరంబూదేరులో రామానుజుల విగ్రహం అంటే రామానుజుల వారే వేరెవరూ కాదు తానాన అంటే తానే అయినటువంటి విగ్రహము అని చెబుతారు శ్రీరంగంలో ఒక భోగపురుషుడు పురుషుడు ఉండేవాడు శ్రీరంగా అమృతం అని ఆయన పేరు అన్నమాట అపారమైనటువంటి ఆస్తి ఆయనది ఉంచేది వేరే వ్యాపారాలు ఏం చేసేవాడు కాదు ఉద్యోగాలు ఏం చేసేవాడు కాదు భోగాలతో కాలం గడుపుతూ ఉండేవాడు ఆయన గృహం ఎల్ కూడా నాట్యాలు వాయిద్యాలతో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ఉండేది ఓ మారు రామానుజుడు వారు ఆ వీధిలోంచి అలా వెళుతుండగా ఈయన లౌకిక భోగాల అనుభవాన్ని చూసే విన్నారు ఆ శబ్దాలు విన్నారు జాలిపడ్డారు కూరేసుల వారు వేపు చూశారు కురతాళ్నున్నారు కదా తనతో పాటుగాను ఆయన ఎలాగైనా బాగు చేయండి పాపం అని ఆదేశించారు వారు సమయం చూసుకొని తగిన సంభాషణతోటి ఆ శ్రీరంగామృతుల్ని దీంట్లోకి వీరి శిష్యులుగా మార్చేసి లౌకిక భోగాల నుంచి తప్పించారు ఆయన ఆ శ్రీరంగామృత కవీంద్రులే కృతజ్ఞతతోటి తనని లౌకికమైన విషయాల నుంచి తప్పించడంతో చాలా సంతోషంతో కృతజ్ఞతగా రామాంజుల విషయంలో నూట ఎనిమిది పాశురాలు అంటే పద్యాలు రాశారు వాటిని ఇరామానుష నూత్రందాది అని అంటారు ఇరామానుష నూత్తందాది అన్నిట్లో ఆ నూటెనిమిది పాశురాల్లోనూ కూడా ఇరామానుష అని వస్తూ ఉంటుంది ఇలా మరొక మారు గోష్ఠిలో ఆ మఠన్లో కూర్చోన్నప్పుడు శ్రీరంగ ఈ శ్రీరంగంలో రామానుజుల వారిని ఏమండి ఆత్మోజీవనానికి సులభమైన ఉపాయం ఏదైనా చెప్పండి అని అడిగారట ఆ చుట్టూ ఉన్నవారు వారు నవి రామానుజుల వారు రోజు శ్రీభాష్యం చదువుకోండి అన్నారు వీళ్ళు ఇంతలావు పుస్తకం అది रोजू श्रीभाष मेमे चलो साध्यम का अंतना सुलभमेंद ना चीज अम्मो नाग वेल पाशुरा अबे शक्ति लेदी वीर अच्छे पोने ओपन चे नूट दिव्य देशा उपयोग स्वामी की सेवल्च अबे अद अवकाश उ అయితే ద్వయమంత్రాన్ని అంటే మంత్ర అని అనుకున్నాం కదా ఒకదాన్ని దాన్ని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండండి అన్నారు అది ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటే మరి పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం ఎలా వీరు అయితే చాలా సులభమైన ఉపాయం చెబుతాను వినండి ఎవరైనా ఒక మహాభక్తుడు మిమ్మల్ని నావాడు అని అభిమానించేటట్టుగా సేవలు చేయండి అని ముగించారు అందుచేత భగవద్ రామాంజుల వారి సిద్ధాంతంలో ఒక భక్తుడైనటువంటి వాడి అభిమానానికి పాత్రలు లక్షంగా ఉండాలి ఒక భాగవతోత్తమని అభిమానానికి పాత్రులు ప్రధానంగా మన ప్రవర్తనలో ఉండాలన్నమాట ఈ రామానుజుల వారి మఠానికి ఓ గొల్లవనిత రోజు పాలు పెరుగులు సరఫరా చేసేది నెల వేసరికల్లా డబ్బులు ఇస్తే నాకొద్దనేది సరేలే అని ఊరుకునేవారు ఇలా నేలలు గడుస్తున్నాయి నేలలు గడుస్తున్నాయి ఒకమారు డబ్బులు పుచ్చుకోవడం లేదు ఈ విషయం రామాంజుల వారికి తెలిసింది పిలిపించారు ఏమా డబ్బులు ఎందుకు తీసుకోవడం లేదు అని అడిగారు అయ్యా మీరేదో తరగని సంపద అందరికీ ఇస్తారు ఇస్తూ ఉంటారట కదా అది ఇప్పించండి చాలంతే ఆమె తెల్లబోయినారు ఏమిమ్మంటున్నావు నువ్వు నాకు అర్థం కాలేదు అని అడిగారు ఏం లేరు స్వామి ఈ గొల్లదానికి మోక్షం ఇవ్వండి అని వెంకటేశ్వర స్వామికి చిన్న చీటీ రాసివ్వండి నాకు చాలు అన్నది ఆమె నా పాలు పెరుగులో డబ్బులు ఇచ్చినట్లే అన్నది అదెలా అనబోయినారు ఈనా రామానుజుల వారు ఈడ దండం పెట్టేసింది పట్టుదల పట్టింది నా నాకు చీటి రాసివ్వండి ఈ ఈ చీటీ తెచ్చిన ఈ గొల్ల వనితకు మోక్షం ఇవ్వవలేను అని చీటి రాసివ్వండి అని చెప్పి చీటీ రాయించేసుకుంది బలవంతాన్న తిన్నగా తిరుపతి వచ్చేసింది తిరుమల కొండ మీదకి వెళ్ళింది ఆ స్వామి సన్నిధిలో ఆ చీటీని సమర్పించింది అంతే మరుక్షణంలో ఆమె శరీర నుంచి జీవుడు కాస్తా బయటికొల్పోయి పరమపదానికి వెళ్ళిపోయినాడు మరి ఉభయ విభూతి నాయకులు కదా రామానుజుల వారు అందుచేత రామాంజుల వారి సిఫారసు చేసేసరికి ఆ గొల్లవనితకి ఉన్న ఫళంగా పరమపదం వచ్చేసింది ఓనాడు రామాంజుల వారు శ్రీరంగంలో ఆలయానికి వేయించేశారు ఆ సమయంలో రంగనాథుడు రంగనాయికి ఒకే ఆసనం మీద వేయించేసి అలా ఎప్పుడూ అలా ఉండరు సంవత్సరానికి ఒకే ఒకరోజు ఇద్దరు వేయించేసి ఉంటారు ఆ దంపతులు ఆహా నా భాగ్యం అనుకున్నారు రామానుజుల వారు వెంటనే ఓం భగవన్నారాయణాభిమతానురూప అంటూ మొదట లక్ష్మీదేవుని శరణి పొంది తర్వాత రంగనాథుని శరణాగతి చేశారు రంగడు చాలా సంతోషించాడు చేసినటువంటి ఆ శరణాగతికి రామానుజ మీకే కాక ఇక నుండి మీ సంబంధ సంబంధీకులందరికీ కూడా మోక్షం ఇస్తానయ్యా అని వరాన్ని ఇచ్చేశారు అందుకోసమే మనం అందరం కూడా రామానుజదాసుడు రామానుజ దాసి అని మనం పేరులో మార్పు చేసుకుంటూ ఉంటాం మంత్రోపదేశాలు పొందేటప్పుడు మంత్రోపదేశం అవగానే మీ పేరు మారుస్తామండి అంటారు గురువుగారు అదేం మారుస్తారో పీకల మీదకి వస్తుందేమో భయపడిపోతాం కానీ నిజానికి పేరు మార్పు ఏం చేస్తారు రామానుజదాసుడు అని మగవాళ్ళకి రామానుజదాసి అని ఆడవాళ్ళకి వారి పేరు చివర కలుపుతారు ఎందుచేత రంగడిచ్చిన వరం రామానుజుల సంబంధ సంబంధీకులందరికీ మోక్షం ఇస్తాను అని వరాన్నిచ్చారు అందుకోసమనే పెద్దలు నచేత్ రామాను చేషా చతురాచతురక్షరీ కామవస్థాం ప్రపజ్యంతే జవోహంత మాదృశ అని అంటూ ఉంటారు ఇలా రామానుజుల వారి కీర్తి ప్రతిష్టలు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాయి వారిని ఆశ్రయించిన వారందరూ కూడా సుఖశాంతులతోటి తులతూగుతున్నారు కానీ కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు మార్పుని తీసుకుని రావడం అనే దానికి చాలా సహజం దానితో పాటుగా అందరి జీవితాలు మారవలసినదే ఇంకా తర్వాతి కథాభాగాన్ని మళ్ళా మరొక మారు అనుసంధానం చేసుకుందాం స్వస్తి